అది ఇక్కడ తత్వం అంచేతనే ఇక్కడ సన్యాసమే మోక్షము అంటే అధ్యారోపిత ధర్మ నిరాకరణమే మోక్షము తప్ప కొత్తగా చేయాల్సిందేమీ లేదు ఫర్ దట్ రీజన్ ఇట్ ఈజ్ ఆల్ ది మోర్ డిఫికల్ట్ ఎందుకంటే మనిషి లేని చేయడం కొత్తగా చేయడం తర్వాత అకాంప్లిష్ చేయటం సాధించటం దానికి అలవాటు పడు ఉంటుంది దానికి అలవాటు పడ్డవాడిని ఇప్పుడు ఇప్పుడు చెయ్యడం కీర్షువులు ఉంటారు చెయ్యడానికి అలవాటు పడ్డవాడిని ఓరు వెలువడ ఏమిటి చేస్తావురా చేయాల్సిందేం లేదమ్మా తెలుసుకుని ఉండడమే సర్వసంఘ పరిత్యాగమే విడిచిపెట్టడమే తప్ప పట్టుకుని లేదు అని మీరు చెప్తే ఎవరికైనా ఎవరినైనా మెప్పించగలరా మీరు ఈ పడంగా నేను ఏదైనా ఒకటి మొదలుపెట్టాననుకోండి నేను ఏమైనా మొదలు పెట్టచ్చు కోటి ఓ నమ శివాయ జపము అని మొదలు పెడతా ఇంకే ఊహ చేస్తున్నాను నేను ఐఎమ్ జస్ట్ ఇమాజిన్ నా దగ్గరే ఓ ఫండ్స్ ఉన్నాయి ఎవరిలో ఎండోమెంట్స్ ఏవో వస్తూ ఉంటాయి నాకు అవి వచ్చిన ఎండోమెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్ నేను పక్కన పెడుతూ ఉంటాను అయినా నేను ఎంత పక్కన పెట్టినా నాకు వచ్చి ఎండోమెంట్స్ ఏవో ఉంటాయి ఏదో ఓ ఎండోమెంట్ పట్టుకుంటాను పట్టుకుని ఓన్నమ శివాయ కోటి పుస్తకాలు ముద్రిపించేస్తా పుస్తకాలు ముద్రించడానికి ఏముంది కొంచెం ఒక రెండు మాటలు చెప్పేసి డిజైన్ ఇచ్చేస్తే వాళ్ళు ముద్రించేస్తారు ఏ మీకు ఎంతమంది ఇప్పుడు నా దగ్గర వంద పుస్తకాలు ఉంటాయి వంద పూర్తయితే కోటి అయిపోతుంది నమశివా ఇప్పుడు నేనేం చేయాలి మీకు అందరికీ చెరువు పుస్తకం అంటకడతాను ఏ కానీ అవి అయినా ఉందవదు అప్పుడు మీకు ఏమని చెప్తానంటే మీ ఫ్రెండ్ని కూడా ఒకరిని పట్టుకోండానికి ఇంకో పుస్తకం అంటకడతాం నేను ప్రతిరోజు ఉపన్యాసంలో చెప్తూ ఉంటా అది ఒక స్కీమ్ కింద పెడతాను కొంతసేపటిగా ఏమవుతుందంటే మై మిషన్ యూ ఐడెంటిఫై విత్ ఇట్ దేట్ అందరం కలిసి ఒక స్కీమ్ కింద పెట్టి కోటి నమశివాయి చేస్తాం చేసి ఒక స్థానిక శివాలయంలోకి ఊరేగింపుగా వెళ్ళి ఏదో చేస్తాం దాంతో ఆ ప్రోగ్రాం ఒకటి చేసిన తర్వాత అమ్మాయ అందరూ కలిసి భోజనాలు చేస్తాం ఒకరినొకరు కంగ్రాచులేట్ చేసుకుంటాం అబ్బా ఎంత బాగా అయిందండి సన్నయి మేడం పెట్టుకుంటాం ఎంత బాగా అయిందండి స్వామీజీ ఎంత బాగా లీడ్ చేశారండి అబ్బా ఈయన అంత చాలా నేను రెండే పుస్తకాలు చేస్తే ఈయన ఐదు పుస్తకాలు చేశారండి అంటే అందరం కలిసి ఒకరినొకళ్ళు భుజాలు చదుచుకొని చాలా సంతోషపడతాం అయిపోతుంది ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత రెండు రోజులు అందరూ విశ్రాంతి తీసుకుంటాం మళ్ళీ కలుస్తాం కలిసినప్పుడు స్వామీజీ నెక్స్ట్ మనం ఏం చేయాలని మీరు అడుగుతారు ఎందుకంటే అలవాటు పడి ఉన్నారు కదా అప్పుడు నేనేమంటాను ఎవరు రా నెక్స్ట్ ఏం చేద్దాం రా అని నేనంటాను సమ్ న్యూ ఐడియా ఫండ్స్ని బట్టి ఉంటుంది ఒకవేళ ఫండ్స్ లేకపోతే సంపాదించవచ్చు ఈ విధంగా ఏదో ఒకటి చెయ్యడానికి మనుషులు అలవాటు పడి ఉంటారు కొత్త కొత్త ఐడియాలన్నీ వస్తూ ఉంటాయి ఈ మధ్యన నేను రెండు కొత్త ఐడియాలు చూసి ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోవడం అంటే ఏం లేదు ఓ మానవుని మస్తిష్కం ఇలా పనిచేస్తున్నాను లక్ష అన్నమయ్య గళ సంకీర్తనము ఈ ఐడియా ఈ ఐడియా క్యాలిఫోర్నియాలో ఉన్నవాళ్ళకొచ్చింది అక్కడ సిలికాన్ ఆంధ్ర అని ఒక సంస్థ ఒకటి ఉంది సిలికాన్ అంటే సాన్ఫ్రాన్సిస్కో అక్కడ ఉన్న వాళ్ళకు వచ్చింది ఐడియా ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి Annamaya, Agoshyataabdaum. Something we have to do about annamaya. What can you do about annamaya? Annamaya is not a good thing. If you are saying that you are living in your life, you are living in your life. You are living in your life. If you are living in a dollar, you will pay for the money. You will pay for some bright flash like an idea. Laksham is a good thing. ఈ మధ్యన శ్రీ శ్రీ రవిశంకర్ గారు చేసేది ఇటువంటిది ఒకటి పదివేల వేణలు వాయిస్తారు పదివేల మధ్యళ్ళు వాయిస్తారు పదివేల డోళ్లు వాయిస్తారు అని ఇలాంటిది ఏదో చేశారు ఆయన ఆ తర్వాత ఈ ఐడియా ఇట్ కాటప్ విత్ వేరియస్ పీపుల్ దాంతో ఇప్పుడు లక్ష మంది పాడాలి లక్ష మంది చికాలంలో ఎక్కడ పడతారు కాబట్టి ఆంధ్రాలో పాడాలి దాని ఫండ్స్ అంతా వాళ్ళు ఇస్తారు ఇక్కడ లక్ష మంది పాడబోతున్నారు ఆ రోజు మనకు ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి మనకు అసోది మనం జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది ఏ వై లక్ష మంది పాడవు ఎందుకండి ఎందుకండి లక్ష మంది పాడడం ఎందుకండి ఇప్పుడు అన్నమయ్య చెప్పిన ఒక్కొక్క మాట మీరు అర్థం చేసుకుని దాన్ని ధ్యానంలో దర్శించాల్సినటువంటిది తప్ప లక్ష మంది పాడాల్సింది ఏముంటుంది లక్ష మంది పాడితే ఏమంటవుతుంది దానికి ఒక థీరీ అలాగే విష్ణు సహస్రనామం లక్ష మంది పారాయణ చేస్తారు వై లక్ష మంది పారాయణ చేయడం ఎందుకు వై వైశుడ్ బి దాని లైక్ డ్యా లక్ష మంది ఎవరి వాళ్ళు కూర్చొని చేయొచ్చు కదా అంటే ఏమిటి ఈ కాంగ్రిగేషన్ అనేది అది మీకు హిందూ ధర్మంలో లేదు ఇప్పుడు కొత్తగా హిందూ ధర్మంలో కాంగ్రిగేషనల్ ప్రిన్సిపుల్స్ ఏమైనా తీసుకురావడం అవసరమా కదా అని పెద్దలు దాని గురించి ఆలోచించాలి ఏమో నాకు తెలియదు ఐ డోంట్ నో సో పీపుల్ వాంట్ టు డూ సంథింగ్ ఎప్పుడైతే డూయింగ్కి అలవాటు పడ్డాడో నోయింగ్ బికమ్స్ డిఫికల్ట్ నోయింగ్ కూడా సంథింగ్ న్యూ తెలుసుకోవాలి నేను న్యూ న్యూ న్యూ దానికి ఎప్పుడైతే అలవాటు పడ్డాడో ఉన్నది తెలుసుకోనా అంటే వాడికి చప్పచప్పగా ఉంటుంది ఉన్నదే తెలుసుకోనా అయినా ఆ ఉన్నదాని మీద అధ్యారోపాలన్నీ పెట్టు కూర్చున్నా వాటిని అవతల పారాయి అంటే వాడికి చాలా చప్పగా ఉంటుంది ఇప్పుడు దేవుడిని చూడాలన్నారనుకోండి మీరు దేవుడు దర్శనం చేయాలంటే దేవుడి దర్శనాన్ని ఏమి మీ బస్తీలో శివాలయం ఉంది కదా ఉందండి అదే దర్శనం చేసి రండి అంటే కాదండి కాశీ చేయాలండి అంటే అంటే కొత్తగా ఉండాలి కాశీలో శివుడు ఇక్కడ శివుడు ఒకటేనాయా ఒకటి కాదా అంటే ఈ శివుణ్ణి దర్శిస్తే ఏమొచ్చిందండి రోజులు చేస్తూనే ఉన్నాం కదా మరి ఏ శివుణ్ణి దర్శించాలి కాశీ శివుని దర్శించాలి సంథింగ్ అలాగే శాస్త్రం కూడా ్రహ్మాత్మ గురించి సంథింగ్ న్యూ చెప్పాలి చెప్పే శాస్త్రం సార్థకం బ్రహ్మాత్మ కిరీటం పెట్టుకుంటుంది కిరీటానికి వజ్రాలు ఉంటాయి అబ్బా బ్రహ్మాత్మ ఏమీ పెట్టుకోదు అంటే ఏముంది దాంట్లో శోభ కాబట్టి సంథింగ్ న్యూ ఉండాలి ఇది నేను ఇందాకటి నుంచి కొంచెం నాకు చేదొస్తాం ఎక్కువ మీకు తెలుసా విషయం అంటే ఆ సైకాలజీ వాట్ ఈజ్ ఇట్ ఆ ద్వైతుల యొక్క పూర్వపక్షం వెనకాల ఉండే సైకాలజీ ఏమిటో నేను ఇందనుంచి పరిశీలించాను దిస్ ఈస్ ది సైకాలజీ దాని మీద భాష్యకారులు ఏమంటున్నారంటే తస్మాత్ నిర్విశేషే ఆత్మని సుఖిత్వాదయో విశేషా కల్పితా చూడప్ప ఆత్మనిర్విశేషం ఏ విశేషాలు లేవు కాబట్టి శాస్త్రం వచ్చి కొత్తగా ఆత్మ గురించి ఒక విశేషం చెప్పనక్కరలేదు అక్కర్లేదు ఏమి చెప్పక్కర్లేదు ఇప్పుడు దేవుడికి వాహనం ఉంది అనుకోండి అంటే విశేషం అంటే ఏమిటో చెప్తున్నాను వాహనం ఉంది అంటే ఆ వాహనం ఏమిటి అంటే గరుడు అని ఎలా తెలిసింది మీకు శాస్త్రం చెప్పింది కాబట్టి మనకు తెలియని విషయాన్ని శాస్త్రం చెప్పింది కావండి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్తున్న ఆత్మశాస్త్రం ఎలా ఉంది ఆత్మలో ఏ గొప్పతనాలు ఉన్నాయి ఏమీ లేవు ఏం విశేషాలు ఉన్నాయి ఏమీ లేవు ఏమి మహిమలు ఉన్నాయి లేవు కోర్నితో సరి నువ్వు ఎక్కడ ఆత్మీ నువ్వు దీనిలో ఎక్కడ పట్టుకొచ్చావు అంటే శాస్త్రం చెప్పింది ఏం చెప్పింది శాస్త్రం ఏం చెప్పింది ఏమీ చెప్పలేదు అంటే ఇప్పుడు ఏం చెప్పింది శాస్త్రం ఆత్మలో సుఖము దుఃఖము రెండింటిలో ఏదైనా సుఖం ఎక్కువగా ఉంటుంది దుఃఖం తక్కువగా ఉంటుందంటే పోనీ అది బాగానే ఉంది అది లేదు ఆత్మ అంటే పుణ్యమయ్యా అంటే అది ఏం చెప్పింది శాస్త్రం నిర్విశేషము చెప్పింది మరి ఇటు ఇవన్నీ ఏమిటి ఇవన్నీ కల్పితములు ఉన్నవి కావు అయితే శాస్త్రానికి రోలేదు ూ అసుఖిత్వాది శాస్త్రం ఆత్మన తత్సుఖిత్వాది విశేష నివృత్ర్థం ఏతి సిద్ధం అయితే శాస్త్రము ఎవేవో మాటలు చెప్పింది కదా ఆ మాటల ప్రయోజనం ఏమైనా ఉందా లేదా ఎందుకంటే ఆత్మలో ఏమీ లేదు అని చెప్పింది శాస్త్రము అంటే ఇంతంత పొడుగు వాక్యాలు ఇన్ని పారాగ్రాఫ్లు శాస్త్రము ఇదంతా కూడా వేస్టే అంటే నోనో వేస్ట్ కాదు ఎలా వేస్ట్ కాదు అంటే చూడు ఆత్మా నుఖి అని కదా శాస్త్రము ఆత్మా నుఖి అనే శాస్త్రము చేసిన ఉపకారం ఏమిటి అంటే ఆత్మయందు ఒక విశేషము ఏమిటా విశేషము సుఖిత్వము అనే విశేషాన్ని విశేషము ఒక క్యారెక్టర్ ఒక పట్టుకుల క్వాలిఫిక క్వాలిటీ ఆ క్వాలిటీని నువ్వు అజ్ఞానం చేత పెట్టుకున్నావు కనుక ఆత్మ వచ్చే ఏం చేసింది దాన్ని నివారణ చేసేసింది కాబట్టి నివార ఏదో ఒకటి ఉన్నదాన్ని చెప్పడం మాత్రమే ప్రయోజనం అనుకోకు లేని దానిని నువ్వు అజ్ఞానం చేత కల్పిస్తే దానిని నివారణ చేయడం కూడా ప్రయోజనమే శాస్త్రానికి అదే ప్రయోజనం కాబట్టి శాస్త్రము యొక్క పర్పస్ ఏమిటో తెలుసిన సుఖిత్వాది విశేష నివృత్ర్థమేవా సుఖిత్వము మొదలైన అనే సుఖిత్వము దుఃఖిత్వము పుణ్య పాప అధర్మ అధర్మ ఇత్యా ఇత్యాది సకల విశేషములను త్రోసిపుచ్చుట నిరాకరించుటయే శాస్త్రము యొక్క ప్రయోజనము అని సిద్ధం ఇంతవరకు అర్థమైంది కదండి దీని మీద నాయనగారు ఒక కల్పం ఒకటి చెప్తూ ఉండగా అంటే ఈ పరిస్థితిలో రెండు రెండు రెండు రకాలుగా చెప్పచ్చు ఒకటి ఏంటంటే కర్మకాండ ఉపాసనాకాండ ఒకటి ఉంది జ్ఞానకాండ ఇంకొకటి ఉంది కర్మకాండ ఉపాసనాకాండలో సంథింగ్ పాజిటివ్ ఈజ్ ఆల్వేజ్ టాట్ ఈ కర్మ చేస్తే ఆ కర్మ చేయాలని మీకు తెలీదు అది కొత్తగా మీరు ఎప్పుడూ చేసిన కర్మ కాదది అది చెయ్యమని శాస్త్రం చెప్తుంది చెప్తే ఇప్పుడు నీళ్లు తీసుకుని సూర్యుడికి సమర్పించాలి అని మీకు తెలుసా తెలియదు శాస్త్రం చెప్తుంది కాబట్టి మీకు తెలియని కర్మను మీకు చెప్పింది ఆ కర్మకి ఫలం మనం మరణించిన తర్వాత స్వర్గం అనేది ఒకటి ఉందని తెలుసా తెలియదు ఆ ఫలాన్ని శాస్త్రం చెప్పింది మనకి తెలియని విషయాలు శాస్త్రం చెప్పింది కావండి అలాగే ఉపాసన కూడా అంతే ఇప్పుడు విఘ్నేశ్వరుడు రక్తవర్ణంగా ఉంటాడు అయితే వెంకటేశ్వర స్వామి ఆయనకి చతుర్భుజుడు ఓ చేతిలో అభయముద్ర ఉంటుంది ఓ చేతిలో వరద అని మీకు తెలుసా తెలియదు శాస్త్రం చెప్పింది అలా ఉపాసన కాబట్టి ఉపాసనా భాగంలో కర్మ భాగంలో మనకి తెలియని విషయాలను శాస్త్రం చెప్తుంది కొత్త కొత్త విషయాలు చెప్తుంది దానివల్ల లభించే కొత్త కొత్త ఫలాలు చెప్తుంది జ్ఞానకాండ దగ్గరకు వచ్చేప్పటికీ బ్రహ్మ నిర్విశేషము కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు చెప్పేది ఏమీ లేదు అన్ని కల్పనా నివారణయే ఇక్కడ కర్తవ్యము మోక్షము స్వతసిద్ధమయ్యే ఉన్నది అది కూడా కొత్తగా రానక్కర్లేదు కాబట్టి ఇక్కడ అంత నివృత్తి నివారణ తప్ప కొత్తగా చేయాల్సింది లేదు ఇది ఒక కల్పన ఒక వ్యవస్థ అలా మనం తెలుసుకోవాలి ఇది ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళారనుకోండి సర్జన్ దగ్గరికి వాడు ఏం చేస్తాడు ఆ ముక్కు వంకరగా ఉన్న ముక్కుని నేటాగ్గా చేసి అక్కడ లేనిది ఏదో కొత్తది ప్లాస్టిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు ప్లాస్టిక్ పెడతాడో ఎవరు ఏం పెడతాడో ఏదో పెట్టి పంపిస్తాడు అంతకుముందు లేనిదొకటి పెట్టి పంపిస్తాడు కావండి అది కర్మకాండ ఉపాసనా కాండ లాంటి సర్జరీ జ్ఞానకాండ ఎటువంటిది కంతి వేసింది ఆ కంతి తీసేసి పంపిస్తాడు కొత్తగా ఏమీ పెట్టాడు ఏమిటండి లక్ష రూపాయలు ఇచ్చి వీళ్ళకి పదివేలు ఇచ్చేది మేము ఏమీ లేకుండా బుర్ర ఏమీ లేకుండా చేసి పంపిస్తున్నారే అని అలాగే అంటారా అందరు అలా అనరు కలిపి తీసేసి పంపిస్తారు అది కూడా ప్రయోజనమే అది ప్రయోజనం కాదు శాస్త్రం వ్యర్థం అని ఆ సర్జనీ కూడా అవసరమే అలాగే ఇక్కడ నే ఇక్కడ ఈ పాఠంలో నేను చెప్పి పాఠంలో నేను ఈ మాట మొన్న అక్కడ చెప్పాను ఇక్కడ చెప్పలేదు అందుకోసం చెప్తున్నాను ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్పింది మీకు కూడా చెప్పాలి కదా నేను చేసి పని ఏమిటంటే నేను మిమ్మల్ని ఓపెన్ అప్ చేస్తా పుచ్చు స్వామీజీ అన్నది నేను చెప్తున్నాను అవి ఓపెన్ అప్ మీకు ఎక్కడా ఇంకా ఎక్కడ ఇన్హిబిషన్స్ కానీ డోర్లు కానీ ఏముండకూడదు ఇంకా అన్నీ తీర్చి పెట్టేయటం ఓపెన్ అప్ చేసి ఇంటికి పంపించేయటం ఆ తర్వాత తత్వాన్ని మీరే తెలుసుకుంటారు నేను కొత్తగా చెప్పి ఇదేం ఓపెన్ అప్ చేయటమే నేనంటే నేనని కాదు శాస్త్రం నివృత్తియే జ్ఞానకాండకి ప్రయోజనము ది ఒక కల్పం దీని మీద ఇంకో కల్పం కల్పం అంటే పైమాట ఒకటి ఉంది ఆ పైమాట ఏమిటంటే ఈ మాటలో ఏం చెప్పాం కర్మశాస్త్రము ప్రవృత్తిపరము కొత్త విషయాలు చెప్తుంది జ్ఞాన శాస్త్రం మటుకు కేవలం నివృత్తిపరమే అని చెప్పాం ఇంకో మాట ఉంది దీని పై మాట సర్వం శాస్త్రం నివృత్తిపరమేవా కర్మశాస్త్రం అయ్యేది ఉపాసనాశాస్త్రం అయ్యేది అది అంతా నివృత్తి ప్రధానమే కానీ ప్రవృత్తి ఏమీ లేదు అంటే మరి అగ్నిష్టోమం స్వర్గం కోసం చేసుకోమన్నారు కదా అది మరి ప్రవృత్తే కదా అది అగ్నిష్టోమం అనే కర్మ చేయమన్నారు స్వర్గం అనే ఫలం వస్తుందని చెప్పారు అంటే చూడు స్వర్గం అనే ఫలాలు అవే అక్కడ ఏమి పెట్టి కూర్చోలేదు బలాదూరు తిరగకుండా ఉండడం కోసం నీ చేత ఎందుకంటే బలాదూరు తిరిగితే వీడు తమో గుణంలో గెలిపతాడు రోగిష్టివాడు అయిపోతాడు ఫ్యాట్గా తయారవుతాడు అన్ని రోగాలు వస్తాయి కొంత కష్టపడి పని చేయటాన్ని నేర్పాలి పైగా వీడు శాస్త్రీయమైన కర్మ కనుక చేయకపోతే తప్పు పనులు చేస్తూ ఉంటాడు తప్పు పనులు ఆపాలి సోమరతనాన్ని పోగొట్టాలి అందుకోసం అగ్నిష్టోమం చేయమని చెప్పారు అగ్నిష్టోమం చేస్తే వీడికి ఏదో ఒకటి తాయిలను చూపించకపోతే చేయడమే స్వర్గం అనే చెప్పారు అంతేగాని వీణ్ణి తప్పు మార్గం నుండి నివృత్తియే అగ్నిష్టోమానికి స్వర్గానికి ప్రయోజనం తప్ప వాస్తవంగా అక్కడ స్వర్గం ఒకటి పెట్టు కూర్చున్నాడు ఈ అగ్నిష్టోమం చేసిన వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి పార్టీ చేయటం కోసమని కాదు అని అది కూడా నివృత్తే ఉపాసనాశాస్త్రం అంతా నివృత్తే మీకు ఓ రాముణ్ణో ఓ కృష్ణున్నో చెప్పి ఈ మంత్రంతో ఈ రూపాన్ని ధ్యానం చేయవయా అని చెప్పకపోతే మీరేం చేస్తారు లోకంలో ఉండే రూపాలన్నీ ధ్యానం చేస్తూ ఉంటారు ఈ లోకంలో ఉండే రూపాలు ధ్యానం చేసి చెడిపోకుండా ఉండడం కోసం వీడి మనస్సును వెనక్కి లాగడం కోసం ఓ కొత్త రూపాన్ని అక్కడ పెట్టారు కానీ అంతేగాని ఆ రూపం అలా పెట్టేసుకుని డ్రెస్అప్ అయిపోయి అలా ఎప్పుడూ ఇరవై నాలుగు సంసిద్ధంగా ఒక ఒక పెద్ద అక్కడ నిలకడు ఉన్నాడని కాదు కూటోళ్ళి అది కూడా నివృత్తి ప్రధానమే కాబట్టి కర్మశాస్త్రము నివృత్తే ఉపాసనా శాస్త్రము నివృత్తి అంటే గుడిని మింగేసి వాడి దగ్గర ఇంకా గుళ్ళో లింగం ఎక్కడ అవుతుందండి కాబట్టి కర్మశాస్త్రము నివృత్తే ఉపాసనాశాస్త్రము నివృత్తి అయితే ఇంకా జ్ఞానశాస్త్రం నివృత్తి అని ఒప్పుకోవడానికి అభ్యంతరమే ఉంది ఇది పైకల్పం కాబట్టి మీకు ఏం కావాలో మీరు చూసుకోండి మీరు ప్రవృత్తిని నిలబెట్టుకోవాలనుకుంటే కర్మలోనూ ఉపాసనలో నిలబెట్టుకోండి జ్ఞానం జోలికి రాకండి జ్ఞానంలో ప్రవృత్తి అని లేదంతా నివృత్తే మీరు జ్ఞానం జోలికి ప్రవృత్తి పట్టుకొస్తే మీ కర్మలోనూ ఉపాసనలోనూ మేము నివృత్తి పెట్టేస్తాం కాబట్ అని చెప్పబట్టి శాస్త్రము నివృత్తి ప్రధానం తప్ప ప్రవర్తి ఏమీ లేదు శాస్త్రం ఆత్మ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు న బద్ధ నమో ఎవరం తెలిసిందండి ఇంకొక మాట చెప్తా చూడండి శాస్త్రంలో పదాలు ఉన్నాయి కదా ఈ పదాలు పదానికి ఒక తత్వాన్ని చెప్పే శక్తి ఉంది కదా శబ్దశక్తి అనేది ఒకటి ఉంది కదా ఘట అనగానే వెంటనే ఒక షేపు ఒక ఒక వస్తువు కొన్ని ప్రయోజనాలు కొన్ని పర్పస్లు చేయగలిగిన వస్తువు మీ మనస్సుకు వస్తుందా లేదా ఆ శక్తి ఆ పదానికి ఉందా లేదా ఇప్పుడు నువ్వేమంటున్నావు ఆత్మస్వరూపాన్ని చెప్పే శాస్త్రము అది అంతా నివృత్తి తప్ప పాజిటివ్గా చెప్పింది ఏదీ లేదంటే అంటే ఆ శాస్త్రంలో ఉండే పదాలకి ఏ రకమైన శక్తి లేదు అలాగ నిర్వీర్యములని నీ అభిప్రాయమా అని ఒక పూర్వపక్షం దీని మీద అభిప్రాయం ఏమిటంటే చూడు ఆత్మస్వరూపాన్ని చెప్పేసే పదాలు అవి అర్థము కలిగిన పదాలు కాదు ఒక పదం తీసుకో ఆ పదం కడుపులో ఏముంటుంది అర్థం ఉంటుంది పదం గర్భంలో ఏముంటుందండి అర్థం ఉంటుంది ఆ అర్థాన్ని తీసే ఇప్పుడు ఏనుగు వెలక్క వెలకపండు అన్న సామెత ఎలగపండు తీసుకుంటుంది దాని బెజ్జం ఒకటి పెట్టుకుని ఆ లోపలను గుజ్జంతా సక్ చేసేస్తుంది సక్ చేసి ప్యూర్ షెల్ని కింద పారేస్తుంది ఆ రకంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో కాలము అనే ఓ పదాన్ని కాలము అనగానే మీకు దాని అర్థం మీ మనస్సుకి బాగా తెలుస్తూ ఆ కాలము అనే పదాన్ని తీసుకుని దాంట్లో ఉండే అర్థాన్ని సక్చెస్ అవతల పారస్తా చేస అంటే మీనింగ్ని తీసి అవతల పారస్తా అంటే దాన్ని ఏం చేస్తాను మీనింగ్ఫుల్ వర్డ్ని మీనింగ్లెస్ వర్డ్ కింద చేసి పెడతా అప్పుడు ఏమంటాను టైమ్లెస్ ఆత్మా ఆత్మా అకాల్ అని అంటాను అకాల్ అంటే మీకు తెలుస్తుందా తెలీదు అకాళ్ళంటే ఏం తెలుస్తుందండి కాలము అంటే తెలుస్తుంది కానీ అకాలము అంటే ఏం తెలుస్తుందండి నా కాలహ ఏం తెలుస్తుంది మీకు ఏమీ తెలియదు కానీ అయితే ఏమీ తెలియని మీనింగ్లెస్ వర్డ్కి ఉపయోగం ఉందా లేదా ఉంది ఏమిటి ఉపయోగము అంటే మీ మనస్సు ఏ కాలాన్ని ప్రాజెక్ట్ చేస్తుందో దాన్ని త్రోసిపుచ్చటమే దానికి ఉపయోగము ఒక నెత్తి మీద ఒక ఒక సుత్తి పెట్టుకొట్టినట్టుగా అలాగ ఆ కాలహ అనగానే స్టర్న్ అయిపోతుంది అంటే మనస్సు ప్రతిదాన్ని కాలంతో కూలిచి పని చేస్తుంది ఆ పని మానేస్తుంది ఆరు ఉపాహా నేనేతనే నేను పువ్వు ఒకటి పెట్టి ఇలా చూపించేవాళ్ళు చూపించి చూడండి దీన్ని చూడండి దీన్ని మనస్సుతో చూడద్దు డోంట్ సీ విత్ మైండ్ డోంట్ సీ విత్ మైండ్ సీ విత్ ఐస్ డోంట్ సీ విత్ మైండ్ మీరు అభ్యాసం చేయండి దేన్నైనా అభ్యాసం చేయండి సో ఇప్పుడు విఘ్నేశ్వరుని చూడండి డోంట్ సీ విత్ మైండ్ సీ విత్ ఐస్ మీరు ఎప్పుడైతే మైండ్తో చూడకుండా కేవలము కన్నులతోటే చూశారో నామము రూపము అన్ని డ్రాప్ అయిపోతాయి నామము రూపము డ్రాప్ అయిపోతే జ్ఞాతజ్ఞేయము ద్రష్ట దృశ్యము అనే విభాగం లేకుండా పోతుంది అప్పుడు చూచివాణ్ణి చూడబడేది అనే డివిజన్ ఏమి ఉండదు డివిజన్లెస్ బీయింగ్లో మీరు నిలబడి ఉంటారు దీనికి శాంభవీ ముద్ర అని పేరు ఇంతకుముందుసారి చెప్పాను మీకు బీయింగ్ లెస్ డివిజన్ ఆ రకంగా అమని భావం చేయటానికి ఈ పదాలు ఉపయోగపడతాయి నా సుఖం నా దుఃఖం నా పుణ్యం నా పాపం ఎప్పుడు కూడా చూడండి ప్రతివాడు అలవాటు పడుకుంటాడు దేవాలయానికి వెళ్ళారనుకోండి మీ పాపాలు పోతాయి మీకు పుణ్యం వస్తుంది అంటాడు నదీ స్నానానికి వెళ్ళారనుకోండి మీ పాపం పోతుంది మీకు పుణ్యం వస్తుంది అంటాడు గీతా క్లాస్కి వచ్చారనుకోండి లేకపోతే ఉపనిషత్ క్లాస్కి వచ్చారనుకోండి నా పుణ్యం నా పాపం అంటాడు అంటే వాడిని నెత్తి మీద కొట్టేసి స్ట్రంగ్ చేసేసి మైండ్ను ఓపెన్ అప్ చేసేసి క్లీన్ చేసి పంపించేటండి దట్ ఈస్ వర్ బ్యూటైజ్ అంతే ఇక్కడ శాస్త్రం చేసే పని ఆ మీనింగ్ని జస్ట్ డ్రైన్ ది వర్డ్ అవుట్ ఆఫ్ ఇట్స్ మీనింగ్ అండ్ దెన్ థ్రో ఇట్ అప్ అందిపేరుస్తాను ఈ వర్డ్స్ మీనింగ్లెస్ వర్డ్స్ దాంట్లో ఏమి సందేహం లేదు కానీ దే సర్వ్ గ్రేట్ పర్పస్ ఏమిటా పర్పస్ ఏమిటంటే మీ యొక్క ఫోకస్ని మీనింగ్ అంటే నామ రూపాను నామము ఈజ్ ది వర్డ్ రూపము ఈజ్ ది మీనింగ్ వాగర్థం నామరూపం నామరూపములకు అలవాటు పడిన మనస్సుని నామరూపాలకు అతీతంగా తీసుకువెళ్ళుట అనే ఒక అద్భుతమైన ప్రయోజనము ఈ నేతి నేతి అనే నిషేధ వాక్యాల వల్ల సిద్ధిస్తుంది అంతే దాని ప్రయోజనం అంతకు వేరే ప్రయోజనము లేదు ఎందుకు చేయటం ఎందుకు అంటే ఏ తత్వాన్ని పదాలు బోధించలేవో ఆ తత్వాన్ని పదాలతో బోధించాలి ఎలా బోధిస్తారు పదాలు తీసుకుని వాటి యొక్క ప్రసిద్ధమైన అర్థాన్ని నిరాకరించి త్రోసిపుచ్చి మాత్రమే మీరు బోధించగలుగుతారు ఇంకంతకంటే వేరే బోధించే ప్రక్రియ లేదు తర్వాత ఇంకొక రహస్యం దీంట్లో ఉండదు ఒక కిటుకొకటి దీంట్లో ఉండదు మీరు పెద్దలు ఆలోచించండి మనిషి నామాలకి అతుక్కుపోతూ ఉంటాడు ఆసక్తి నామానికి ఆసక్తి ఉండవుతాడు మీరు గమనించరో లేదో ఇప్పుడు కొత్తగా పిల్లాడు కుట్టాడు అనుకోండి పిల్లాడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక పెద్ద దగ్గరికి వెళ్తారు ఆ పెద్ద డబ్బు ఉన్న పెద్ద దగ్గరికి వెళ్తారు బాగా మహాపండితుడు భేదవాడు అయితే వెళ్ళరు డబ్బు అధికారము ఉన్న పెద్ద దగ్గరికి వెళ్ళి మీరు పేరు పెట్టండి ఎందుకు ఆయన పేరు పెట్టడం ఎందుకు ఇంకో ఎవడైనా పెట్టారు సంస్కృత పండితుడు పేరు పెట్టాలి కానీ ఈ ఎందుకు పెట్టడం ఆ సంస్కృత పండితుడు అవసరమైతే కన్సల్ట్ చేస్తా అంతేగాని పేరు మాత్రం ఈయన పెట్టాలి ఎందుకంటే పేరు పెడితే ఆయన పేరు పెట్టినా లేకపోతే ఆయనకి తెలిసి ఇట్లా పేరే మనం పెట్టేయటం పెడితే పేరింటిగాడు అయిపోతాడు పేరింటిగాడు అంటే అర్థమంటే ఏమన్నా ఆయన పేరే వీడిది లేదా వీడి పేరు ఆయన పెట్టాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎంతో కొంత విడిగిస్తూ ఉండాలి అతుక్కుపోయాడంటే నేను పొరపాటుని ఒకచోట నామకరణం చేశాను నా జీవితం నేను ఒకే ఒక నామకరణం చేశాను ఇంకా నేనే నామకరణాలు చేయలేదు ఎవరినో అడగడమే తప్ప నా నన్ను వచ్చి అడిగారు ఏమండి దీనికి పేరు మీరు పెట్టండి అని అడిగారు ఎవరు అడిగితే నేను చాలా పండితుడిని కాబట్టి అడిగానని నేను ఖుషయిపోయి పెట్టాను పేరు రామ ఆ పేరు పెట్టినటువంటి పొరపాటు పనికి ఒక ఇరవై సంవత్సరాలు బరువు మోసాను నేను ఆ తర్వాత దూరం అయిపోయింది కాలగర్భంలో కలిసిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు నేను మోయట్లేదు బరువు మనిషి నామానికి అతుక్కుపోతుంది ఏదనుకుంటున్నారు నామా నామే ఇప్పుడు మీరు నెక్లెస్ అన్నారు నెక్లెస్ అంటే ఏమిటండి అంతకంటే ఇంకేమీ లేదండి నామము రూపం దానికి నామానికి తోడో రూపం వచ్చింది తప్ప ఇప్పుడు మీరు ఆలోచించండి సో మహాత్ములు ఏమంటారు అంటే పాషాణఖండేష్మతి రత్నబుద్ధి పాషాణఖండం అంటే రాతి ముక్క ఆ రాతి ముక్కను పట్టుకుని అది సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తున్న కారణంగా ఆ రాతి ముక్కను పట్టుకుని రత్నము రత్నము అంటాడు చూసారా మీరు పాషాణఖండం అంటే రాతి ముక్కలు అండి మట్టిలో దొరుకుతాయి ఆ మట్టిలోంచి ఏరి పట్టుకొస్తారు అంతటా దొరకవు ఎక్కడో దొరికి చోటు దొరుకుతాయి అది పొట్టకొస్తాడు పట్టుకొచ్చి అది రత్నము రత్న బుద్ధి రత్నమా నా మొహమా రాతి నా చేతికిస్తే నేను పక్కన పెడతా అది దాన్ని ఆ రత్నము అని అక్కడి నుంచి దానికి ఈ రత్నము ఇది వెంకటేశ్వర స్వామికి ప్రీతికరము వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమా ఓ వేడు తస్సే ఎక్కడి నుంచి చూడండి ఈ సమాచారం తర్వాత ఈ రత్నము నీకు కుజగ్రహాన్ని అనుకూలం చేస్తుంది అంటాడు కుజగ్రహం అంటే ఏమిటి అనుకూలం అంటే ఏమిటి రత్నం ఎలా చేస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చన్ అబు అయితే అయితే ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయదగ్గవి అనే మాట వాడికి తోచదు ఎందుకు తోచుదో తెలిసిన వాడు తప్పు కాదు వాడు నామాలకి ఆసక్తి అయిపోయి ఉంటాడు పుణ్యము పదం వింటాడు దానికి అప్పటికత పుణ్యం కావాలి పుణ్యం కావాలి పుణ్యం కావాలి పుణ్యం కావాలి బతుకుపోతాడు పాపము అనే మాట వింటాడు పాపం అయ్యి ఇది పాపం అది పాపం అలాగ బెదిరిపోతూ మొత్తం బతుకంతా బెదిరిపోతా బతుకు పాపం పాపం ఇప్పుడు చెప్పండి నిషేధ శాస్త్రమునకు వాల్యూ ఉందా లేదండి ఎవడోహడో ఈ పూచీ పట్టుకుని చేయాలో అక్కర్లేదా ఎవడో ఒకడు చీపురు పట్టుకుని తుడిచి అవతల పారిపోయాలో అక్కర్లేదా నేను ఆ పనే చేస్తున్నాను ఈ మాట మొన్న అక్కడ చెప్పా మీ ఇంటికి ఎవడైనా వచ్చి చీపురు పట్టుకుని ఆ హాలంతా తుడిచేసి ఆ చెత్త అంతా వీధిలో పరిపోతే వాడిని ఎరా నువ్వు నాకేమీ యాడ్ చేయలేదు ఉన్నది ఉన్నట్టుగా అట్టేబెట్టు తప్పిస్తే ఏమీ యాడ్ చేయలేదు అని చెప్పేసి దెబ్బలు లేకపోతే థ్యాంక్స్ చెప్తారా థ్యాంక్స్ కాబట్టి నేను చేసే పని ఏమిటంటే నేను చీపురు పట్టుకుంటాను ఆ చీపురు పట్టుకుని శుభ్రంగా తుడుస్తూ ఉంటాను డూయింగ్ సో ఐఎమ్ డూయింగ్ ఏ సర్వీస్ అండ్ ఐఆమ్ క్లెయిమింగ్ దట్ ఐ డూ ఏ సర్వీస్ వైనాట్ శాస్త్ర శాస్త్రము చేసిన సర్వీసే మనందరం పొందుతున్నాం శంకరులు చేసిన సర్వీసే నిర్వాణ షట్కల్లో ఆయన కొత్త సంగతి ఏం చెప్పారు దశ శ్లోకిలో కొత్త సంగతి ఏం చెప్పారు అన్నిటినీ నిరాకరించడం తప్ప ఇంకొకటి లేదు కాబట్టి వర్డ్స్ అన్నవి అవసరం మనకి పదాలవసరం స్టెపింగ్ స్టోన్స్ అవి అవి తత్వం కాదు పదాలు తత్వాన్ని చెప్పలేవు అగ్నిష్టోమైన స్వర్గ కామోయజేత అంటే అగ్నిష్టోభం తత్వం కాదు స్వర్గం తత్వం కాదు అది స్టెపింగ్ స్టోన్స్ స్వర్గం అనే తాయిలాన్ని చూపించి మన చేత కర్మ చేయించడం కోసం శృతి ఏర్పాటు చేసిన ఒక మెట్టు మొదటి మెట్టు మధ్యలో మెట్టు కూడా కాదు మొదటి మెట్టు ఆ స్టెప్పింగ్ స్టోన్స్ స్టెపింగ్ స్టోన్స్గా అతుక్కుపోకూడదు స్టెపింగ్ స్టోన్స్ని చక్కగా వినియోగించి నాటుకు దండం పెట్టి ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి మనిషికి తర్వాత మేము ఏం చెప్తామంటే ఎంత తొందరగా వీలు పడితే ఎంత తొందరగా నామరూపాల బంధం నుంచి బయటపడిపోవడం అవసరము అందుకోసమే వేదాంతంలో అస్థూల మనను సో అలాగా ఆహ్రస్వం అది దేవుడు పొట్టిగా ఉంటాడు దేవుడు పొట్టిగా ఉంటాడా పొడుగ్గా ఉంటాడా పొట్టిగా ఉండడు పొడుగ్గా ఉండడు అంటే అర్థం ఏమిటండి పొట్టి పొడుగులనే కల్పనగా తీసుడని కదండి ఎందుకంటే పొట్టిగా ఉండడు అంటే వెంటనే మీకు ఏమనిపిస్తుంది పొడుగ్గా ఉంటాడు పొడుగ్గా ఉండడు ఆ రెండు కలిపి చెప్తే మీకేం తెలుస్తుంది మతిపోతుంది మతిపోవడమే అవసరం ఆ మతిపోవాలి అది విలీనమైపోవాలి అప్పుడే తత్వం తెలుస్తుంది అస్తూలమనూ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యాక్షన్కి యాక్టర్ని ఎవరి పెట్టాలి అంటే ఎవరిని పెడతారు రమణారెడ్డి లాంటివి చిక్కిపోయిన వాడిని పెట్టరు కొంచెం పుష్టిగా ఉన్నవాడిని పెడతారు ఎందుకని మేము వెంకటేశ్వర స్వామి అంటే లడ్డూలోనూ వడలు తింటూ ఉంటాడు ఆయన కొంచెం పుష్టిగా ఉంటాడు వీళ్ళు అభిప్రాయం అంచేత కొంచెం ఎర్రటి బొగ్గలు ఉన్నవాడిని ఎవరి పెడతాడు మధుర భక్తి అంటాడు ఏదో మధుర భక్తి అని ఓ డాన్స్ ఎవరు ఏదో చేస్తూ ఉంటుంది మొగానికి ఆడవేషం వేస్తుంది ఆడదానికి మొగవేషం వేస్తాడు ఏదేదో చేస్తూ ఉంటుంది దాని చుట్టూ ఒక హైప్ ఒకటి క్రియేట్ చేస్తాడు ఒక సృష్టిస్తాడు టీవీ ఛానల్స్కి బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే నామరూపాలు తప్పింకే ఉండదు కనుక టీవీ ఛానల్స్ దానికి ఉపయోగపడతాయి తప్ప తత్వానికి ఉపయోగపడదు కాబట్టి నిషేధ శాస్త్రమే తత్వము ఈ కథంతా ఎందుకు చెప్పానంటే నా బంధ నా మోక్ష ఇప్పుడు ఒక సూత్రం చెప్పు సిద్ధంతు నివర్తక ఆగమవిదాంశ సూత్రం ఆగమ ఆగమము అంటే వేదము యొక్క సారము తెలుసున్నటువంటి బాదరాయణ మహర్షి యొక్క సూత్రము ఏమిటంటే ఆ సూత్రము సిద్ధం శాస్త్రము యొక్క ప్రామాణ్యము అథెంటిసిటీ వాల్యూ సిద్ధించింది శాస్త్రము చాలా ఉపయోగకారి టూ కాదండి ఎలా సిద్ధిస్తుంది మీ శాస్త్రమంతా నిషేధ శాస్త్రమే కదా అంత కొట్టి పారేసి తప్పిస్తే ఉన్నదాన్ని కొత్తగా చెప్పిది లేదు కనుక కొత్త లేని శాస్త్రం సార్థకం అవుతుంది అంటే అని పూర్వపక్షం నో నివర్తకత్వా సిద్ధం నీవు అజ్ఞానం చేత చేసిన కల్పనలన్నిటినీ త్రోసిపుచ్చుట ద్వారా శాస్త్రము యొక్క ప్రామాణ్యము సిద్ధించినది ప్రామాణ్యం సిద్ధించాలంటే ఏదో కొత్తదనం కల్పిస్తేనే ప్రామాణ్యం సిద్ధిస్తుంది అని నువ్వు అనుకోకు అక్కర్లేదు దానికి కేవలము నివర్తకత్వము సరిపడుతుంది ఈ డోర్ చూడండి డోర్కి దీనికి డిజైన్ ఏమైనా వేయిద్దామా అని ఒక కార్పెంటర్ అడిగాడు నన్ను డిజైన్ మీకు రంగులోవి వేయచ్చు అంటే నేను చెప్పాను డిజైన్ అక్కర్లేదు వార్నిషి వార్నిష్ దీనికి అంటే చెదలోవి పట్టకుండా ఎండకి వుడ్ దెబ్బ తినకుండా వార్నిష్ వేయి నివర్తనే కదా తప్ప డిజైన్ అక్కర్లేదు బ్లాండ్గా ఉండాలి డిజైన్ అక్కర్లేదు ఎందుకంటే మీరు డిజైన్ అంటే నామరూపాల్లో పడిపోతున్నారు కదా నో డిజైన్ ఇది బ్లాండ్ డిజైన్ ఇప్పుడు భోజనం ఉందనుకోండి లేకపోతే స్వీటు స్వీట్లో స్వామీజీ మీరు ఎర్రగా ఉన్న లడ్డూ తింటారా పచ్చగా ఉన్న లడ్డూ తింటారా గిరి ఎందుకండి అలాగే ఎర్రగా ఉండడం పచ్చగా ఉండడం దాని సహజమైన కలర్ ఏదో కలర్ గురించి నీకుంది కదా సహజంగా సహజ సిద్ధమైన లడ్డు ఏదో తీసుకొచ్చి ఇస్తే తినేస్తాం కదా రంగు ఎందుకు దానికి ఈ రంగు అనేది ఎందుకు వచ్చింది ఇది అజ్ఞాన కల్పితమైన బుద్ధి కాదు అది ఎర్ఫోర్ నన్న నన్ను అది పాదరక్షలు మీకు కాషాయ రంగు పాదరక్షలు తీసుకొస్తానని మిత్రుడు ఫోన్ చేశాడు నువ్వు తీసుకొస్తే నేను వేషంగా ఉంది కాషాయం ఏదో వేసుకున్నాం కదా అని మొత్తం ఇంక రేపు పొద్దున్న అన్నిటికీ కాషాయేదా పాదరక్షల కాషాయం ఏమిటండే కాళ్ళ కింద పెట్టుకునేదానికి వై కాషాయం అంటే ప్రతిది దానికి ఏదో ఒక రూపం నామరూపం సిద్ధంతో నివర్తక బ్లాండ్ అంతే షుడ్ బి బ్లాండ్ టేస్ట్ కూడా బ్లాండ్ టేస్ట్ కలవటపడాలి అక్కడ అదే శాలడ్ అని శాలడ్లో మళ్ళీ రెండు రకాలు కూరగాయ ముక్కలు ఉన్నాయనుకోండి వాటికి కొంచెం టేస్ట్ ఉంటుంది ఆకులు ఉంటాయి బయటికి వెళ్ళి ఆకులు వేసి వచ్చిన దానికి దీనికి తేడా ఏమీ ఉండదు ఇది ఆకులు వేసేస్తాడు అక్కడ నన్ను చూడగానే ఇన్ని ఆకులు పారేస్తాడు పారేస్తే నేను మేక నవినట్టుగా నవ్విలేస్తూ ఉంటాను ఎవ అంత ప్రేమగా నవ్విస్తున్నావు దానికి రుచి ఉందని అడిగాడు ఒక ఏ రుచి ఉండదు దీనికి అది దీని ప్రత్యేకత టేస్ట్లెస్గా ఉంటుంది బ్లాండ్గా ఉంటుంది మరి అంత ప్రేమగా ఎలా తింటున్నావు నేను అలవాటు చేసుకున్నా బ్లాండ్గా నువ్వు ఉప్పు లేకుండా నాకు పప్పు వేసి చూడు నీకు తెలుస్తుంది రెస్పాన్స్ నా రెస్పాన్స్ ఎలా ఉంటుందో దాంట్లో ఉప్పు లేదనే సంగతి మీకు చెప్తే కానీ తెలియదు నాకు బ్లాండ్గా తినేయటానికి అలవాటు రైజ్ అబౌవ్ ఆల్ దెఫినిషన్స్ కట్ ఆఫ్ అలాగా నేత్రేంద్రియాన్ని కూడా అలాగే తర్ఫీదిచ్చుకురావాలి మనస్సుకు కూడా అటువంటి తర్ఫీది ఇవ్వాలి నామరూపాలకు అతీతంగా దానివల్ల మీకు సారమంతా పోతుందని మీరు ఏమేమి చింత చేయవద్దు పోయేది సారం కాదు పోయేది మిథ్య యూస్లెస్ థింగ్స్ అన్నీ పోతాయి అసలైన తత్వము మీకు అనుభవానికి ఆ ఫ్రీడమ్ దాన్ని వర్ణించటం కుదరదు దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది ఫ్రే ఇప్పుడు హూమంత తుడిచేసి చెత్త చెదారం అంతా బయట పారేసి ఫ్రెష్గా పెట్టారు అనుకోండి ఆ ఫ్రెష్నెస్ని ఏమని వర్ణిస్తారు అని వర్ణించలేరు దాన్ని అనుభవిస్తారు దాన్ని అబ్బా ఎంత హ్యాపీగా ఉంది ఆ ఫ్రీడమ్ సో సిద్ధంతు నివర్తకత్వాత ఇది ఆగమవిధాం సూత్రం ఆగమ విధాం అనే మాట చాలా హేతుగర్భ విశేషణం అంటే సిగ్నిఫికెంట్ పండ్డం అంటే ఈ పొరపక్షులు ఈ పొరపక్షీయులు సో ఇది ఏదో పాజిటివ్గా చెప్పలేదు కాబట్టి శాస్త్రం అసమర్థము ఇదేది అంటారు వాళ్ళకి ఆ వేద సారం తెలియదు వాళ్ళకి ఏమిటంటే వేద సారము తెలియాలి అంటే ఇప్పుడు దేవుడికి అలంకారం చేయమంటారు దేవుడికి అలంకారం అంటే ఏమిటి ఉత్తి శివలింగం ఒకటి ఉందనుకోండి అక్కడ దాంట్లో శోభం కనపడదు వీళ్ళకి దానికి ఏదో అంచేతన వీళ్ళు ఏం చేస్తారంటే శివలింగానికి మేసం పెడతారు శివలింగానికి మేసం ఏమిటి ముందు ఆ మీసం ఇత్తడి మీసం పెడతాడు ఆ తర్వాత ఒక భక్తుడు వచ్చి ఇతర మీసం ఏంటండి నేను వెండి మీసం ఇస్తానంటాడు అది పెడతాను ఆ తర్వాత మరో భక్తుడు వచ్చి బంగారు మీసం పెడతాడు వీటి దగ్గర మీసాల సెట్లు అన్నీ తయారవుతాయి అవన్నీ ఆ పక్క గూట్లో ఉంటాయి అందుకోసం ఉపయోగపడతాయి తప్ప ఇవన్నీ ఈ పరిగ్రహానికి ఉపయోగపడతాయి ఎకములేషన్కి ఉపయోగపడతాయి తప్ప మరొకటి రోజు ఒక కొత్త పట్టుపంచె ఒకటి కడుతూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి పట్టుపంచుల వ్యాపారానికి ఉపయోగపడుతుంది మనం ఆ పొట్టు మధ్యలో మనం సర్దుబాటు కావాల్సిన వాళ్ళకి భావమృతలకి వాళ్ళకి సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇటు ఇటు ప్రొడ్యూసెస్ ఎక్కడ ఇటు అస వాల్యూ ఏమిటి అంచేతనే నాలంటి పుట్టుగాడు టెంపుల్ కట్టాలని పెట్టుకోకూడదు ఎందుకంటే వీడికి ఉన్న ఐడియాస్ అన్నీ యాంటై ఇంకెందుకు ఉపయోగపడుతున్నాను అంచేతనే నేను దేనికి దేని జోలికి పోలేను అలా గాలిలో ఉండిపోయాను గత పది పన్నెండు ఏళ్లలో ఏం చేసేవి ఏంటి ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు కూర్చువిన అంతే ఓ నథింగ్ సాలిడ్ అని మీకు కనపడేది ఏమి ఉండదు అంతా అలా గాలిలో ఉంటుంది అంతే ఎందుకంటే పాజిటివ్ ఏమీ లేదు అంతా నివృత్తి తప్ప పాజిటివ్ ఏమీ లేదు సో ఆ శాస్త్రం యొక్క లోక దృష్టికి దీనికి అసలు ఏమీ పోలికలేదు ఇన్ని మాట్లాడిన చెప్తున్నానంటే సిద్ధంతు నివర్తకత్వాలు ఆ సూత్రము చాలా విలువైన సూత్రం దాన్ని ఇంకా మాటలతో నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పేశాను ఇక ఆగమ విధాం సూత్రం ఆ వేద తాత్పర్యం తెలుసున్న మహాత్ములు యొక్క సూత్రం అది అంటే బదరాయ మహర్షి యొక్క సూత్రం సో విత్ దాట్ సో ఆ శ్లోకాన్ని పూర్తి చేశాము ఎన్ని రోజులు పట్టింది ఈ శ్లోకం పట్టిందా నాలుగైదు క్లాసులు పట్టినట్టుంది బాగానే అయింది తర్వాతది భావైరసద్ అద్వయ భావా అద్వయ మంగళకరముకో మనిషి ఏమనుకుంటాడంటే నేను భక్తుణ్ణి ఆయన దేవుడు నేను భక్తుణ్ణి దేవుడికి పూజ చేస్తాను పువ్వులతో పూజ చేస్తాను లేకపోతే అలంకారం చేస్తాను పట్టు వస్త్రాలతో అలంకారం చేస్తాను వజ్ర కిరీటాలతో అలంకారం చేస్తాను ఉపచారాలు చేస్తాను అని అలంకారం చేస్తాను అని ఈ విధంగా వీడేం చేస్తాడంటే ఆ ద్వైతంలో ఆ డివిజన్లో వీడు రమించటానికి అలవాటు పడతాడు ద్వైతంలో రమిస్తూ ఉంటాడు ఎంజాయ్ చేయటం ప్రారంభిస్తాడు ద్వైతాన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఏం చేస్తాడంటే మనం ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి ఆయన మనకేమో కోరికలు తీరుస్తూ ఉండాలి మనకేమో మంగళాలను ఇస్తూ ఉండాలి మంగళద్రవ్యాలతో పూజ చేస్తే మంగళాలను ఇస్తాడు అమంగళాలని దూరంగా పెట్టాలి అంటూ దేవతలు మనకు అనుకూలంగా ఉంటారు రాక్షసులు దూరంగా పోతారు అంటూ ఇలాగేదో ఏదో ఆ నామరూపాలు బంధంలో ఉంటారు ఆయన ఓ మహాత్ముడు చెప్తున్నాడు అది దే దేవశేయన ఏకాదశి దేవుడు నిద్రపోయే ఏకాదశి దేవ ఉత్థాన ఏకాదశి దేవుడు నిద్రలేచే ఏకాదశి సమ్ కైండ్ ఆఫ్ ప్రకృతి సందర్భం ఏదో ఉంటుంది అదంతా పక్కన ఇప్పుడు దేవుడు పడుకుంటాడు దేవుడు అంటే విష్ణు శివుడు వాళ్ళు కాదు శ్రీహరి పడుకుంటారు శివుడు పడుకున్నా పర్వాలేదు జోగుతున్న పర్వాలేదు ఎందుకంటే శ్రీహరి తెలివిగా ఉన్నంతసేపు రాక్షసులు ఎవళ్ళు కూడా ఎవళ్ళు రారు ఎప్పుడైనా రాక్షసులు మీరు ఎప్పుడైనా పురాణాల్లో ఎలా ఉంటుంది రాక్షసుల వల్ల కష్టం వస్తే ఏం చేస్తారు ఇంద్రాది దేవతలు ఎక్కడికి వెళ్తారు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు బ్రహ్మగారు ఏం చేస్తాడు ఆ కష్టాన్ని ఆయన తీరుస్తాడా ఆయన విష్ణువు దగ్గరికి వెళ్తాడు విష్ణు దగ్గరికి ఎలా వెళ్తాడో తెలుసా మీరు తీసి వెరిఫై చేసుకోండి ఎలా వెళ్తాడు శివుడు వెనకాల పెట్టుకుని వెళ్తాడు ఏమంటే నేను కల్పించే చెప్పట్లో మీరు చూసుకోండి కావాలంటాయి ఎనీ పురాణం శివ పురాణం మినహాయినకి మీరు ఏ పురాణం చూసినా అది లగి శివుడే సాల్వ్ చేయొచ్చుగా వెనకాలే తోకలాగా ఆయన వెళ్ళడం ఎందుకు ఆయనే సాల్వ్ చేయొచ్చుగా అంటే రాక్షసుల సమస్యని ఆయన సాల్వ్ చేయలేదు లిమిటేషన్స్ ఆయన చేయలేదు విష్ణువే సాల్వ్ చేయాలి అని చెప్పిన మీరు చూసుకోండి ఎప్పుడైనా సరే బ్రహ్మగారు శివుడు శివుడి దగ్గరికి వెళ్తే కూడా విష్ణు దగ్గరికి పంపిస్తాడు ఆయన ఆయనే వెళ్తాడు వెనకాల తోకలాగా ఆ విష్ణువు నిద్రపోతున్నాడు ఇప్పుడు ఆయన నిద్రపోతాడు ఈ వ్యాధి నుంచి మళ్ళీ తర్వాత ఎప్పుడో మూడు మాసాల తర్వాత లేస్తాడు ఈ మూడు మాసాలు మనము దేవపక్షీయులము విష్ణుపక్షీయులము మనం కాషస్గా ఉండాలి ఎందుకంటే రాక్షసులు సంచారం చేస్తూ ఉంటారు ఆ రాక్షసుల నుంచి మనం మనం కాపాడుకోవాలి అందుకోసమని మనం ఈ మూడు మాసాలు ఎక్కువ పెద్ద పెద్ద చేయొద్దు ఏకాంతంలో ఉంది ఎందుకంటే రాక్షసులు సంచారం చేస్తూ ఉంటారు విష్ణువు నిద్రపోతున్నాడు సో కాబట్టి కామన్ క్వైట్గా ఉండి ఆ విష్ణువు యొక్క నామాన్ని స్మరించుకుంటూ కామ్గా ఉందాము అని చెప్తున్నాడు ఇదే ఉపన్యాసం భక్తులందరం అమ్మా ఎంతో దయామయుడు అయినా ఆయన చెప్పాడు కాబట్టి సరిపడింది లేకపోతే ఈ రాక్షసులు మన విరుచుకు తినేసి ఉంది వరే అని భక్తులేమో చాలా కృతజ్ఞతలు మేము కూడా ఈ వాడి నుంచి ఆ ఈశ్వరుని అలాగే నమ్ముకుని కామ్గా ఉంటాం క్వయెట్గా ఉంటాము పెద్ద పెద్ద పూజలు అవి ఏమీ పెట్టుకోము సింపుల్గా కాలక్షేపం చేసుకుంటాము అని వాళ్ళు అనుకుంటాం దేవోత్న ఏకాదశిడు వీళ్ళు చేసే గడబిడకి హద్దు పొద్దు ఉన్నారు ఎందుకంటే ఇంక దేవుళ్ళు నేర్చేశాడుగా ఈ రాక్షసులు అందరూ అణిగిపోతారు కదా ఇంకా మందే మన పార్టీయే ముందుకు వచ్చేస్తుంది ఇది ఇది ఇది ఇది మనకి అన్ని మంగళాలు దీంట్లోనే అన్ని శుభాలు దీంట్లోనే ఉన్నాయి అయ్యా ఇలాగంటే ద్వైతము తప్పు అద్వైత శివ దేవతలన్నా రాక్షసులన్నా ఒకే పరమేశ్వరుని ఎందు కల్పితము తప్ప ఇన్ని శత్రుమిత్ర భేదమే లేదు మీరు మంచి ఆలోచన చేస్తే అదే దేవత మీరు చెడ్డ ఆలోచన చేస్తే అదే రాక్షస మీరు అద్వైతత్వాన్ని తెలుసుకుంటే అదే ఈ మంగళము మీరు ద్వైతమే సత్యం అనుకుంటే అంత అమలం అదే కానీ మరొకలేదు తస్మాత్ శివ ఈ సత్యాన్ని మనం గుర్తిస్తాం ఈ శ్లోకం చూద్దాం ఓం ఓర్ నమ ఓం నమో శ్యాం దృశ్యాం